ఆ చేతని ఆకాశంలో నిలిచి తమ స్వరూపాన్ని తెలుసుకునే కృతార్థాలు కావాలి తప్ప ఇంత తేలికగా జగత్తు సత్యమైన క్రమ పొందుతాయా అయ్యోగా ఈ మాయ ఎంత గొప్పదో ఎంతో విజ్ఞులైన వారిని కూడా ఇంత తేలికగా బుట్టలో వేసేస్తోంది అని మహాత్ములు ఆశ్చర్యపడుతూ ఉంటారు మళ్ళీ అందాము ఏషా ఈ మాయాగన్నీరం జగత్తముగార్షతుదగోర్షతు చిరాకాశ చైతన్యాకాశమునకు అంటే అర్థం ఏదో తెలుసునండి మీరు కర్సన్ కాదు మీరు ఇది కర్స్ అన్నారు కర్షన్ అంటే హద్దులుంటాయి చిరాకాశానికి ఏం హద్దులు చూపించండి ఆకాశానికి హద్దు ఎక్కడో చెప్పండి దేవుడికి హద్దు ఉండదు గర్భగుడను ఎందుకన్నారంటే హృదయాన్ని పోలి గర్భగుడను హృదయం గర్భగుళ్ళు చీకటి ఎందుకంటే హృదయంలో అజ్ఞానానికి చిహ్నం గర్భగుల్లో దీపం ఎందుకంటే హృదయంలో ఉండే వెలుగు ఆ చిదాకాశం ఆ చిత్తుకది గుర్తు ఆ దీపానికి నూనె ఎందుకంటే హృదయంలోని ప్రేమ ఆ నూనె ఆ బేసిస్ మీద చూసుకోవాలి తప్ప అంతేగాని విగ్రహము యథాతథంగా అదే పరమసత్యము అని స్వీకరించుట తెలివిట కూడను అది సింబాలి గానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దురాకాశమునకు హాని నష్టము నో లేదు వా లేదా లాభము నా లేదు ఇది అని స్థితి దీంట్లో మీకు ఒక ప్రాక్టికల్ రహస్యం ఒకటి అట్లా జగత్తు సత్యమని ఇంత తేలికగా మనం బోటలా పడుతున్నామే బుట్టలో పడిపోతున్నామే ఇంత తేలికగా ఎలా మోసిపోతున్నాము జగత్తు కల్పటము మనకి ఎందుకు బుద్ధికి వచ్చుటలేదు అని ఆలోచించినట్లయితే దానికి సమాధానం ఒక్కటి మీరు నిరంతరముగా దేనిని గురించి తలపోస్తూ ఉంటారో అది సత్యమనే భ్రమ తేలికగా కలుగుదేం చదువుకుంటూ వేదము సంస్కృతం చదువుకుంటూ ఉండేవాళ్ళ సినిమాల గురించి అలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళ వస్తుంది అను వస్తుంది ఇంకా డేట్ రాలేదు మా దగ్గర చర్చలు ప్రారంభం అయిపోయాయి బ్రహ్మచారు చర్చలు పాఠాలు జరిగి చదివేసి ఎప్పుడు వస్తుందిరా అంటే జనరల్ గా వస్తుంది వేసేటట్టు టూ వీక్స్ లో వస్తుంది జనరల్ గా ట్రెడ్యులర్ అని ఈ విధంగా లెక్కలు వేసుకుంటూ ఉండే వాళ్ళు వస్తుంది ఆ రోజుల్లో ఓవైపు ఎన్టీఆర్ గారు ఇంకోవైపు ఏఎన్ఆర్ గారు వస్తుంది చక్రవర్తి చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి ఏ నా మంచిగా కూడా ఉంది చాలా కావ్యమానటువంటి చూసుకోండి పుస్తారు అదే దృష్టి వచ్చే సినిమా ఏ టాకీసులో రా అమరావరంలో ముట్ ఆఫీసులు ఉండేవి ఏ టాఫీసు ఈ టాఫీస్ ఆ టాకీస్ వాడు పట్టుకుంటే పుట్టుకుంటున్నాడు ఈ సినిమా ఎన్టీఆర్ సినిమాని ఈ టాకీస్ కూడా పట్టుకొస్తాడు ఏర్ సినిమాలని ఆ టాకీసుకుంటే కొట్టుకొస్తాడు మేమందరం మహారాజ పోషకులు ఆ టాకీసులు అక్కడ ఆరు జలా పట్టుకుని మేమే వాడిని వాళ్ళని మేమే నిలబెట్టేవాళ్ళం అండి అలాంటి కోటి మూకే నిలబెట్టేది ఈ సినిమా హాల్ అండి రాజ పోషకులు అలాగే వాళ్ళని మేమే పోషించేవాళ్ళం మా గ్రామంలో ఇంతమంది విద్వాంసులు ఉండే వాళ్ళు ఒక న్యాయఫీసు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ డాక్యులు వాళ్ళ దగ్గర వదులు చేసే పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం వచ్చేసి ఓసారి మేము సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నాం ఇది లైన్ చేస్కస్ చేసుకుంటే మేము గృహంలో చాలా సీరియస్ గా మన ఆయన గారు దూరం నుంచి ఆయన ఏదో ఏదో పని చేసుకుంటావు ఆ పని పుట్టించుకుని వస్తావు ఎరా నేను పది నిమిషాల నుంచి మిమ్మల్ని గమనించే దూరం నుంచి మీరు చాలా సీరియస్ గా డిస్కస్ చేసుకున్నారు ఏమిటి టాపిక్ ఏమిటి విషయం ఏమిటని అడిగారు అదేదో పెద్ద ఇంపార్టెంట్ విషయం ఉన్నారు అంటే మీరు సిగ్గుపడి చెప్పలేదు ఎరా చెప్పలేమిటి చెప్పండి అంటే ఇప్పుడు నాకు తెలుసు ఇంకో విద్యార్థి చెప్పాడు మేము నాలుగు రోజులతో సినిమా చూసాము దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అదే సినిమా చూసి చూడం అయిపోవడం చాలా దాని తర్వాత డిస్కషన్ కూడానా అది సినిమా సత్యం సత్యం కాదని నిత్యం అది అసత్యం తెలియలేదా ఇంతవరకు ఇంకా అదే డిస్కస్ చేస్తున్నారే అన్నారు అంటే మేము వేల మిగిలి చేస్తుంటే వీళ్ళకి సినిమా అంటే ఏం తెలుసు మేము విద్వాంసులు మేము కానీ రహస్యం మాకు తెలుస్తుంది కానీ వేలకేం తెలుస్తున్నదే వాళ్ళు అలాగే అంటారనుకున్న విశారాక ఆ తర్వాత హై అయిపోయి ఇంటర్ కాలేజ్ అయిపోయి డిగ్రీ కాలేజ్ అయిపోయి యూనివర్సిటీ లో కొంతకాలం అయిపోయిన తర్వాత అవును కదా వేదాంత పుస్తకం చూసుకుంటే అవును కదా అప్పుడు చిన్నప్పుడు అలా చెప్పారే అది కరెక్టే ఆ మాట అప్పుడు సత్యం అని చెప్పలేదు అప్పుడు ఆ చెప్పిన వాళ్ళు వాళ్ళు ఏదో తెలివి తక్కువ వాళ్ళను ఆ విషయం తెలియక చెప్పారని అనుకున్నాం మనకి తెలుసు అంచేత మనం చర్చించుకుంటున్నాం వాళ్ళకి తెలియదు అంచేత అలా అన్నారు అని అనుకున్నాం అప్పుడు ముక్కుడు తెలుసు వాళ్ళే తెలుసున్ను మనమే తెలియని ముక్కులు అని అప్పుడు అనుకుంటుంది అప్పుడు సినిమా గురించి ఆలోచించడం అక్కడితో ఆ సినిమాకిచ్చి వెళ్ళిపో తర్వాత వాటి కానీ వాటి వెళ్తాను తర్వాత హీరోలు వచ్చారు వెళ్ళారు హీరోయిన్ వచ్చారు వెళ్ళారు అక్కడ అన్ టచ్ బై ఆల్ దట్ వరల్డ్ జ్ఞాని అలా ఉంటారు ఈ సంసారం విషయంలో ్ఞాని అలా ఉంటాడు సంసారంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎంత ఒక కల్పన మహామాయ దాని గురించి మనం ఊరికే వాళ్ళు కంగారు కోణం చేసుకోవటం లేకపోతే కంగారు పడ్డావు అన్నదే తెలుగు తెలుగు కాదు అని పెద్దలో తెలుసుకుంటారు దాని గురించే తలపోస్తూ ఉంటే అది సత్యమైన దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు దాని గురించి ఆలోచించడం అది సత్యం కాదు అని తెలుసుకోండి డబ్బు గురించే ఆలోచిస్తుంటే డబ్బు విలువైనది అని దాని గురించి అసలు ఆలోచనే లేదనుకోండి అసలు ఆలోచనే లేదు డబ్బు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది మనం అలా చిరాకాశంగా మిగిలిపోతాం ఎక్కడి నుండి వస్తుందో వస్తుంది వీటిపోతుందో బంధువులు అంతే కొత్త కొత్త బంధువులు వస్తూ ఉంటారు పాత బంధువులు నిష్క్రమిస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒక మహామాయ మనం సాక్షి నేతనే ఉండుతాయి మాయా మేఘో జగన్నీరం వర్షత్వేషాథ శహానివా లాభ స్థితిపం అనుసంధత్తే నిరంతరం వయ కూటస్థేణీ సౌ నిరంతరం ఎప్పుడు కూడా సంసార విషయం గురించి నిరంతరంగా అంటే అడ్డు ఆపు లేకుండగా సంకల్పిస్తూ కూర్చోకుండా అలా ఆలోచనలు అలా అలా అసమానం ఆలోచన పెట్టుకోకుండా ఆ టైంలో ఏదో చేయాల్సిందేదో చేసేయటము పక్కన పెట్టేయటం భోజనం ఉందనుకోండి ఎప్పుడు భోజనం గురించి ఆలోచిస్తుంటే వాడు రోజు చూడ స్వామిజీ ఒక దృష్టం చేశారు ఓ అమ్మగారు వచ్చారు ఆయన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఒకటి చేశారు నా భర్తని నేను సంతోషపెట్టలేకపోతున్నా నేను ఏది వండినా ఎలా వండినా ఏదో పేరు పెడతాడు సరిగ్గా తిండు తింటాడు బానే తినేస్తాడు కానీ ఈ కూర బాగోలేదు అంటాడు పప్పు బాగోలేదు ఉంటాడు ఉప్పు ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు కారం ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు షుగర్ ఎక్కువ ఉంటాడు తక్కువ ఉంటాడు ఏదో లోటు చూపించకుండా తిన్నాడు ఏనాడు ఇంతవరకు ఆరు కాలంలో ఈ కోట ఈ వస్తు మొత్తం భోజనం ఉంటా కాకపోయినా కనీసం ఒక్క డిష్ బాగుంది అని మాట వరుసకైనా అనలేదు అని ఆమె కంప్లైంట్ దీనికి పరిష్కారం ఏంటి అని స్వామీజీని అడిగింది ఆ అడిగితే స్వామీజీ చెప్పారు భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగారు అయితే ఏమి చేయలేండి ఏమీ చెయ్యడు కాదు మనం ఉద్యోగం ఉద్యోగం చేయటం లేదు మనం వ్యవసాయం ఉన్నాయి అది వాళ్ళు రైతులు వాళ్ళు ఎదురు చేస్తూ ఉంటారు ఈయన వ్యవసాయం కూడా ఏమి చేయడు కొని కనీసం ఎక్సర్సైజ్ చేస్తా కూడా చేయదు మరి ఏం చేస్తాడు ఏమి చెయ్యడు సార్ ఏమి చేయడు ఫలానాడు స్నానం చేస్తాడు ఇంజేస్తాడు అఫీ తగుతాడు ఇటుకొని తిరుగుతాడు అడిగి తిగుతాడు అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వస్తాడు మళ్ళీ భోజనం టైం ఏదాకాడు భోజనం అయిన తర్వాత ఏదో దెబ్బలాడితో భోజనం చేసి మళ్ళీ కొడుకుని నిద్రపోతాడు లేస్తాడు టీటవుతాడు ఫలానా అంటే ఏమీ చేయడు లెర్ నో ఎవకేషన్ లెర్ నో ప్రొఫెషన్ అదే కారణము నువ్వు పని చేయ స్వామీజీ చెప్పాడని సంగీతం నేర్చుకోమని సలహా చెప్తుంది అని నేనే అమ్మగారికి సలహా చెప్తాను ట్రై చేయని చెప్పి ఓ సంగీతం మా స్టార్ ఉన్నాడు ఆ ఊళ్ళో నాకు తెలిసిన వాడే నేను చెప్పానని చెప్పు ఏదో చెల్లె జీతం కూర్చుని సంగీతం నేర్చుకుంటాడు ఇంటికి వచ్చాయినా నేర్చుతాడు సంగీతం నేర్చుకోమని ఈ మాట ఆయన చెవిలో జాగ్రత్తగా ప్రేమగా చెప్పి ఒప్పించు ఒప్పు నీట్లా చెప్పు కన్విన్స్ చేయి అని ఈయన సలహా ఇచ్చారు అమ్మగారికి సరే స్వామిజీ ట్రై ఆయన వెంటాడో రెండో మొత్తానికి ఆవిడ ఆయన చెవిలో ఇల్లు కట్టుకుని కోరి సరే ఏమి చేయటం లేదు ఎలా కూదు సరే కాని అన్నాడు ఆయన కాని అనేప్పటికీ ఈవిడ ఆ ఒక నెల రోజుల అడ్వాన్స్ ముందే ఈ చెయ్యకుండా ఇచ్చేసి ఆ సంగీతం వచ్చి చూస్తున్నాడు ఎవరన్నా మీరంటే నేను సంగీతం నష్టాలంటే మీకు సంగీతం చెప్పడానికి వచ్చాను సరే కూర్చోండి ఇంకేమంటాడు అవునన్నాడు కదా సరే సారీ తర్వాత ఒక వేణ ఒకటి కొనిచ్చింది క్రమంగా నెల ఎప్పటికీ ఆ సంగీతం మీద ఇంట్రెస్ట్ బిల్ భోజనం గురించి ఆలోచన తగ్గి ఇంకా భోజనం దగ్గర తెచ్చి పెట్టడం ఏది పెడితే అతి పడుతుంది సంగీతం ఏదైనా ఇది కథ ఇది జరిగిన కథ మామూలు కథ కాదు కల్పిత కథ కాదు జరిగిన కథ అంటే ఏంటి ఎప్పుడు భోజనం మీదే దృష్టి పెట్టుకుంటే వాడికి సంతోషం అనేది ఉన్నది జీవితంలో అంటే మనస్సు మళ్లించుకోవాలి అలాగే ఇదంతా ఎందుకు చెప్తారంటే ఎప్పుడు అతను సంసారంలో ఒక ఇష్యూ అవుతుంది ఏదో ఏదో ఉంటున్నాయి దాన్నే ఆలోచించుకుంటూ కూర్చున్నాం అసమానం అదే గదే పది దాంతో అది ఒక మహాభూతల్లాగా భాషిస్తుంది మంచి అయినా అంతే చెడైనా అంటే కాబట్టి అలాగ సంసారాన్ని గురించి మీరు అలాగా నిరంతరము ఆలోచించుకుంటూ మల్లగుల్లాలు కొడుతూ దాన్నే సంకల్పిస్తూ ఉండద్దు మరి దేన్ని సంకల్పించమంటారు సంసారం గురించి మనస్సు అన్న తర్వాత ఏదో ఒకటి సంకల్పించాలి కదా ఏన్ని సంకల్పించమంటారు చూడు నీ లోపల వెలుగు ఉన్నది నీ లోపల ఒక జ్యోతి ఉన్నది వెలుగంటే అలాగే నిప్పులూ మంటలా ఉన్నది కాదు ఆ ఎలుక ఉన్నది చుట్టూ సంసారంలో ఎన్ని మార్పులు వచ్చినా దేహంలో ఎన్ని మార్పులు వచ్చినా మనస్సులో ఇది మార్పునిచ్చిన ఆ లోపల ఉండే దీపం ఉంది చూసారా కూటస్థ దీపం అది మారదు ఎంతో మార్పు కోడలి పిల్ల చెప్పిన మాట వింటున్నా వెన్నం ఈ ఇప్పుడు వెన్నం మానేసింది కానీ దీపంలో మార్పుకునేట కొడుకోకప్పుడు చాలా ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు ప్రేమ మానేశాడు కూటస్థ దీపంలో మార్పు ఒకప్పుడు డబ్బు చేతిలో బాగా అది ఇప్పుడు ఆస్తం లేదు కూటస్థ దీపంలో మార్పు ఉండదు బీజేపీ నెగ్గింది కాంగ్రెస్ ఓడిపోయింది కూటస్థ దీపం అలాగే ఉంటుంది లేకపోతే ఇంకో పార్టీ వచ్చి ఈ పార్టీ తేడా వచ్చింది కోటస్థ దీపం అలాగే ఉంటుంది ఎండలు బాగా దాచుకున్నాయి కోటస్థ దీపం అలాగే ఉంది మారదు బాగా ఉంది అయినా కోటస్థ ఏమి మార్పులు వచ్చినా అన్ని మారిపోతూనే ఉంటాయి మనస్సు మారిపోతుంది ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి దేహం మారిపోతూ ఉంటుంది ఇటువక్కల కుటుంబంలో ఉండే సభ్యుల యొక్క మనస్సులు మారిపోతూ ఉంటాయి మంచి చేతులు మారిపోతూ ఉంటాయి సమాజం మారిపోతూ ఉంటుంది నక్షత్రాలు మారిపోతూ ఉంటాయి గ్రహాలు మారిపోతూ ఉంటాయి కానీ లోపల ఉండే ఆ వెలుగు అది ఎన్నడూ మారో ఈ కఠోర సత్యాన్ని మీరు గుర్తుపడతారు ఆ మార్పులేని ఆ ఎరుక దాన్ని దానితో ఉండండి దానినే మీరు అనుసంధానం చేయండి మీరు ఈ సంసారాన్ని చేస్తున్నారు అది ఈ మొత్తం ప్రకరణానికి సారము అని చెప్తున్నాడు నిరంతరం దీపంతరం శ్రీమద్విద్య విరచిత పంచదశ్యాం కథీపాఖ్యం అష్టమం ప్రకరణం పదచ్చేదం ఇమం కూటస్థదీపం యొంధత్తే నిరంతరం స్వయం కూటస్థ రూపేణ్యసౌరం యడైతే ఇమం ఈ కూటస్థదీపం కూటస్థదీపమనే ప్రకరణమును నిరంతరం నిరంతరముగా అనుసంధత్తే అనుసంధానము చేయును అనగా మనన నిద్యుధ్యాసములను చేయును గానే అనుసంధానము అంటారు గురువు గారి దగ్గర శ్రవణం చేసేసి ఇంటికి వెళ్లి మననం చేసుకోవాలి నిద్యుధ్యాసనము కూడా విద్యుధ్యాసనం అంటే ధ్యానం ఇక్కడ ఈశ్వర ధ్యానం అలాంటి ధ్యానం కాదు అది తన స్వరూప ధ్యానమే స్వరూపమే ఈశ్వరుడు అలా చేస్తూ ఉండాలి మెడిటేషన్ చేసుకోవాలి గైడెడ్ మెడిటేషన్ చేసుకోవచ్చు తర్వాత మననం కూడా చేసుకోవాలి అలా చేసుకుంటే బ్రేక్ లేకుండా చేసుకోవాలి వర్షాకాలపు చదువుని వారు చిన్నప్పుడు అంటే వారానికి ఒకసారి చదువుతాడు మళ్ళీ మర్చిపోతూ అలా కాదు సంసారంలో ఏముందండి సంసారంలో ఏమి విషయం అయితే ఎంతో కొంత మనం చేయాల్సింది ఉంటుంది సంవత్సరాలలో అది చేసేయటం సో ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేయటం ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పేయటం మనం పుస్తకం చూసుకుంటూ కూర్చోవడం ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వకుండా తాళం వేసేసి తాళం బొడ్డులో పెట్టుకుని పుస్తకం చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు చుట్టూ తిరిగి ఉంటారు అలా చేయకూడదు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసేది వాళ్ళ ఇంకా మిమ్మల్ని పట్టించుకోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నేను ఎండబడరు మీరు ఏకాంతంలో ఉండిపోతాను అప్పుడు చక్కగా వేదాంతం పుస్తకం పెట్టుకుని చదువుకోవడం విద్యుధ్యాసనము జ్ఞానం మెడిటేషన్ చేసుకోవడం ఆ రకంగా ఏకాంతంలో ఉండిపోతాను ఈ విధంగా అనుసంధానం ఎవరైతే బ్రేక్ లేకుండా నిరంతరం అంటే బ్రేక్ లేకుండా చేయాలి బ్రేక్ ఉండకూడదు గాలి తీయించేప్పుడు బ్రేక్ ఇస్తున్నారా ఇవ్వట్లేదు భోజనానికి బ్రేక్ ఇవ్వట్లేదు కదా అతి కష్టం మీద ఏకాదశిను శివరాత్రిను బ్రేక్ ఇస్తారు ఎంతసేపు ఇస్తారు అన్నది డౌటే ఏదో బ్రేక్ ఇచ్చారు ముక్కసారి కాఫీని బ్రేక్ చేయలేదు టీని బ్రేక్ చేయలేదు ఇంకా ఒకటికి రెండు సార్లు కాఫీ ఎక్కువ బ్రేక్ చేసిన తర్వాత పలహారం పలహారం అన్నం తిన్నం అంటే మామూలుగా నిండా ఉండే గింజలతో అన్నం వండుకు తినే ఆ గింజలు ఒక గింజ చేసి ఇం చేసి తినేదానికి అదే ఇదేముతుంది కొత్త ఏంటి ఏదో పలహారం అని ఇదనేదండి బ్రేక్ ఇవ్వడానికి ఒక శివరాత్రి వస్తే ఓ బ్రేకు అది కూడా అంతంత మాత్రం బ్రేకు అలాగా మిగతా వాటికి వేటికి బ్రేకు జ్ఞానానికి ఎందుకు జ్ఞానానికి బ్రేక్ ఉండకూడదు ఎవరికి బ్రేక్ ఉంటే నిరంతరముగా అనుసంధానం చెయ్యాలి అలా ఎవడైతే చేస్తాడో సహా అట్టివాడు నిరంతరం నిరంతరముగా స్వయం తానుగా ఈ ప్రకాశి చూడండి యార్థమైన ఆత్మ జ్ఞానము అనేది మామూలుగా ఇతర విషయముల యొక్క జ్ఞానము మంచిది కాదు ఈ సత్యాన్ని వేదాంత విద్యార్థులు పట్టుకోవాలి ఇప్పుడు ఫిజిక్స్ కి జ్ఞానం ఉందనుకోండి ఏదో క్లాస్కి వెళ్తారు ఫిజిక్స్ చదువుకుంటారు అది మీకు తెలుసు ఇది ఫిజిక్స్ ఇది నాకు తెలుసుకుల క్లాస్ కు నేర్చుకుంటారు అది మీకు తెలుసు ఆత్మజ్ఞానం అలాంటిది కాదు అంటే ఆత్మ అంటే ఎలా అవుతుంది కూటస్థంగా అది తెలుసు అలా ఉండదు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానము జ్ఞాన రూపంగా ఉండదు అనుభవ రూపంగా ఉండదు అంటే చుట్టూ పరిస్థితులు మారుతూ ఉన్నా తాను మార్పులేని ఆ చైతన్య రూపంగా అది ఆత్మజ్ఞానం అంతేగాని లోపల కూటస్థ చైతన్యం అనేది ఒకటి ఉంటుంది దాంట్లో ఏ మార్పులు ఉండవు చుట్టూ ఎన్ని మార్పులు ఉన్నా దాంట్లో మార్పులు ఉండవు అది నాకు తెలుసు అని విద్యార్థి మీది లేదు బలా నా శ్లోకము అలా ఉండదు ఆత్మజ్ఞానం అది ఒక స్టెప్ ఆత్మజ్ఞానంలో ఒక స్టెప్ మాత్రమే యాక్చువల్ ఆత్మ జ్ఞానం ఏంటంటే ఆ కోటస్థ దీపమై వీడు వెలుగుతూ ఉంటాడు అనుకోడు కోటస్థ దీపంగా నిలిచి ఉంటాడు అలా ప్రకాశిస్తూ ఉంటాడు ఏమంటే దీపం గురించి ఉపన్యాసం చెప్తారా లేకపోతే దీపం వెలిగించి అక్కడ పెడతారా అలాగా ఈ అందరూ చీకటిలో కూర్చున్నా ఉన్నట్టు ఒక లేచి దీపము యొక్క మహిమ అని ప్రసన్నం చేసేదనుకోడు ఆ ప్రసంగము మీకు వెలుగునిస్తుందా వెలుగునివ్వాలి ఓ దీపం వెలిగింది అక్కడ పెట్టారు అనుకోండి ప్రసంగం ఏం చేయలేదు అనుకోండి అప్పుడేమవుతుంది వెలుగు కాబట్టి ఆత్మ జ్ఞానము ఇతర జ్ఞానముల వంటిది కాదు అని ఇప్పుడు దానికంటే కూడా ఇంకొక పై మాట చెప్తాను ఆత్మజ్ఞానం అనేది జ్ఞానమే కాబట్టి అది జ్ఞానం కాదు జ్ఞానం అనేప్పటికీ మీకు దానికి మంచిలో గ్యాప్ ఉంటుంది అందరు వారు అది తెలియ మీరు జ్ఞాతపోతారు అది జ్ఞానం అయితే మీరు జ్ఞాతారు మీరు ఒక స్టేటస్ వస్తుంది ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది పండితా పండితహా అది కాదు జ్ఞానం అంటే బ్రెయిన్ సెల్స్ లో ఉంటుంది బ్రెయిన్ సెల్స్ లో ఉన్నది మీరు కాదండి హృదయంలో ఉన్నదే మీ బ్రెయిన్ సెల్స్ లో ఉందంటే ఇవ్వు ఇవ్ రికలెక్టెడ్ అది మెమొరీ అది దాన్ని మీరు స్మరిస్తారు దాని గురించి మాట్లాడతారు దాని గురించి వ్యాఖ్యానం చేస్తారు బట్ దానిని మీరు హృదయంలో ఫీల్ అవరు అనుభవ రూపంగా ఫీల్ అవ్వరు దాన్ని అలా ఫీల్ అవ్వరు దాని గురించి ఉపన్యాసం చెప్తారు దాని గురించి కాబట్టి ఆత్మజ్ఞానం అనేది అసలు జ్ఞానమే కాదు అది అనుభవం కనుక జ్ఞానము అని మీరంటే మీరు దేనిని దేవుని జ్ఞానం అంటున్నారో అది అది స్మృతి రూపంలో ఉంటుంది క్యాల్కులేస్ జ్ఞానము అది స్మృతి కాదండి స్మృతి కదా వ్యాకరణము పాలిని వ్యాకరణము పది జ్ఞానము అని అంటున్నారు అది జ్ఞానమా స్మృతియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ జ్ఞానమా స్మృతియా స్మృతి అప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ లో సరైన వర్డ్ గుర్తుకు రాదు ఆ పదం గుర్తుకు రాదు ఒకప్పుడు ఆ లాజిక్ కే గుర్తుకు రాదు ఆ సెంటెన్స్కే గుర్తుకు రాదు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా అయిపోతాడు ఎందుకంటే ఆ స్మృతి ఫెయిల్ చేసి వస్తుంది నేను ఒక ఆయన్ని చూశాను ఉపన్యాసం అని మొదలుపెట్టాడు నా ఉపన్యాసం మొన్నడు ఆ రోజు ఆయన ఉపన్యాసం అలా వారంలో రోజు ఒక పల్లి పెద్ద ఉపన్యాసాలు పెట్టాడు నాది మొన్నడు నేను చదువుతున్నా ఆ రోజు ముందే వెళ్ళిపో అవు తర్వాత నాకు ఏదైనా ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే నేను వినే స్వభావం ఉదాహరణకి ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ పెట్టారు నేను మూడు రోజులు నా లెక్చర్ ఒకటే వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నా లెక్చర్లో అలా నేను మూడు రోజులు అందరు చెప్పిన లెక్చర్స్ అక్కడే కూర్చున్నా అక్కడే కూర్చున్నాను ఆర్గనైజర్స్ అయినా ఇటువంటి పోయారేమో కానీ నేను ఎటువంటి పోలేదు నేను ఫస్ట్ రోలో అక్కడ శ్రోత నేను నాకు వినంటే ఇష్టం కాబట్టి నేను వింటున్నా ఆయన ఉపన్యాసం ఇలా నా ఉపన్యాసం ఉన్నా వింటున్నా ఆయన పది నిమిషాలు చెప్పి ఆగాడు అయ్యాను మంచిదే కానీ ఆగే ఉన్నారు ఇంకా ఆగే ఉన్నారు ఇంకా మాట్లాడటం అలా అలా కూర్చుని కూర్చుని కూర్చుని అప్పుడు ఈ ఆర్గనైజర్ చెలో దగ్గరికి వెళ్లి బొసగొసలు రాగా ఆయన తిరిగి గుసగుసలు రాగా ఆయన గుసగుసలో సారం ఏంటంటే నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఇప్పుడు నేనే చెప్పలేకపోతున్నాను నేను ఇంకా చెప్పుటలేదు అని గుసగుసలో సారాలు అప్పుడు ఆర్గనైజర్స్ నిర్ముఖం వేసుకునే నా కేసు చూశాడు నేను నో తలకాయ అడ్డంగా ఉంటాను అది మొన్నడు నేను ఐఎర్ నేను సమూహం తీసుకొని చర్చించు బట్ ఇట్ నథింగ్ రాంగ్ ఇన్ ఆ టైమ్ లో అలా అనిపించింది క్వశ్చనం కూడా దగ్గర లేదు అటువంటిగా ఇప్పుడు మళ్ళీ ఈ పాట పాఠం అలా అప్పుడు వాళ్ళు పాపం ఇంకా వాళ్ళు పట్టుకున్నాను ఇంకొక పెద్ద ఆయన సరే నేనేదో నాలుగు మాటలు చూస్తాను ఇంకో ఆయన కూర్చోబెట్టాను ఆయన వెళ్ళి ఇంకో సోఫాలో కూర్చున్నారు ఇంకొక ఆయన ఓపెన్ ఇదంతా ఏం చెప్పారంటే వాట్ కాల్ నాలెడ్జ్ ఈ బట్ మెమొరీ మెమొరీ ఆత్మజ్ఞానము మీరు ఒక్కటి గమనించండి నేను అనేది మెమొరీయా అనుభవమా అనుభవం నేను మెమొరీ ద వర్డ్ నేను మెమొరీ అయితే అవ్వచ్చు ద ఫీలింగ్ నేను నాట్ మెమొరీ ఒకప్పుడు మీరు భాష మరిచిపోయినా నేను అనే అనుభవానికి దూరం అవుతారా అవరు భాష మరిచిపోవాలన్నా నేను ఉండి మరిచిపోవాలి కాబట్టి ఆత్మ జ్ఞానము నాకే నాలెడ్జ్ Because all knowledge is memory. All knowledge is memory. And therefore, parvata, calculus jnana man, and jnana, hinduku, and a parashaka is, markulasta, vigriyosna, kada. Vigriyosna, ujjana osna. Ujjana osna, amaya, allo pehlihatu karu. Pehlihatu te pehlihatu kur karu. Helela asala nai do. జ్ఞానములతో కానీ నీ జ్ఞానం ఏం చేసుకుంటాడు అంటే పండితు చదువుకున్నట్లయితే పండితులుగా లోకంలో ప్రసిద్ధి ఉంటుంది సంస్కృత భాష తెలుస్తూ ఉంటుంది అవిద్యానందం కలుగుతూ ఉంటుంది దానికి ప్రయోజనం ఉన్నది ఇంగ్లీష్ తెలిస్తే ఇంగ్లీష్ తెలిస్తేనా దేశాలన్నీ ఏలే ఇచ్చుకోండి మీకు ఇంగ్లీషే వచ్చిందా ఇంకా మిమ్మల్ని ఎవరూ పట్టుకోండి మీకు శాస్త్రం తెలిసి ఇంగ్లీష్ తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా జెండా ఎగరేస్తే కరెక్ట్ ఇంగ్లీష్ అది ఏమి ఉంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ డేట్ ఫోర్ దానికి ఒక లాభం ఉన్నది ఇంగ్లీష్ లాంగ్వే లాలెడ్జికి వెరీగా బెనిఫిట్ వెరీగా రిజల్ట్ వెరీగా వెరీగా బెనిఫిట్ నేను అనే అనుభవానికి లాభం ఉంటుందండి లాభ నష్టాల బేరీదిక అతీతమైనదండి నేను అనే అనుభవము లాభం ఉంది కాబట్టి నేను అనే అనుభవం పొందుతారా మీరు లాభం కోసం నిద్రలేస్తారా లాభం కోసం నేనుగా నిలిచి ఉంటారా దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి జ్ఞానం అనేదానికి లాభం ఉంటుంది ఆత్మజ్ఞానం అనేదానికి లాభమే ఉండదు ఇన్ అది జ్ఞానమే కాదు ఆత్మ స్వరూపం స్వరూపం వేరు జ్ఞానం మీరు ఆత్మ ఆత్మస్వరూపమును ఎరుంగుక వేదాంత చదువుకుని భగవద్గీత చదువుకుని ఆత్మస్వరూపమును తెలియటకు లాభము అనే దృష్టి ఉండకూడదు లాభం దృష్టి ఉన్నంత మీకు దూరంగా ఉంటుంది ఎందుకంటే లాభముందంటే అది మీకంటే ఇతరం ఉండాలి మీ దగ్గర లేనిది మీరు మీకంటే ఇతరము మీరు సంపాదించదగ్గది సంపాదిస్తే ఆ లాభం ఉనబోదు ఆత్మంతేగా కాబట్టి సబ్బు సంపాదించడం ఎందుకంటే లాభం ఉంది భోగాలు ఎందుకంటే లాభం ఉంది పెళ్లి ఎందుకంటే లాభం ఉంది పిల్లలు ఎందుకంటే నా స్వరూపంలో నేను నిలిచి ఉండుక ఏమి లాభము చాలా తప్పు దానికి లాభం ఉండదు కాబట్టి మాటే లేకుండా ఉంటుంది జ్ఞానము నాకు జ్ఞానము సంపాదించాలంటే ఒక మోటివ్ ఉంటుంది మీరు డిగ్రీలు ఎందుకు వెళ్ళి కానీ యూనివర్సిటీ ఎందుకు వెళ్ళారు ఒక మోటివ్ ఉన్నది అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి మోటివ్ ఏమి ఉంటుంది దీనిలో మోటివ్ చేయాలి కాబట్టి ఇన్ ఇట్ ఈస్ నాట్ జ్ఞానం అది స్వరూపమే అంటే అతని ఆచార్యుడు ఏమవుతున్నాడు స్వరూపులుగా ప్రకాశిస్తూ అంటే ఇంకా అంతకంటే మీకు లాభాలు మీకు కొత్తగా వచ్చిందే ఉండదు మీ ఒళ్ళో వాలిందేమీ ఉండదు మీకు ఏమీ మారుతూ ఉండదు మీ స్వరూపంలో మీరుంటారు చుట్టూ జగత్తు మారుతున్నా మీ స్వరూపంలో ఎట్టి మారుతూ ఉండదు కాబట్టి మీరు లాభ నష్టాలకు సుఖ దుఃఖములకు అతీతంగా ఆ శుద్ధ స్వరూపంలో నిలిచి ఉంటారు అది ప్రకరణం యొక్క సారము సహా ఎవడైతే నిరంతరం నిరంతరముగా మిమ్మల్స్థ దీపం కూటస్థ దీప ప్రకరణమును అనుసంధత్తే అనుసంధానము చేయును అనగా మనన నిధ్యాసలను చేయును అంటే ఇంక తనకంటే ఇతరంగా జ్ఞానం అనేదని అదని ఇదే ఉండవు ఇంకా తానే కూటస్థ రూపేణ మార్పులు చేని శుద్ధ చైతన్యముగా తీ ప్రకాశిస్తూను పూర్ణమి పూర్ణమా పూర్ణమేవాశిష్యు సర్వాకమహంద్రమవ్ సంవాదిబ్రమవత్ ్రహ్మతత్వ్యాచ్యేక శ్లోకంలో స్వామి స్టైల్ అలాగే చాలా జటిలంగా ప్రారంభం చేస్తారు శ్లోకం ఏం పర్వాలేదు మీరు జాగ్రత్తగా తొమ్మిదవ ధ్యాన దీప ప్రకరణాన్ని మొదలుపెట్టే అధ్యయనం దగ్గరగాని ధ్యాన దీపము నాటక దీపము ఇవి పూర్తయ్యాక మనం మళ్ళీ రివ్యూ చేద్దాం అంతవరకు రివ్యూ ఏమీ లేదు ఓకే మళ్ళీ రేపు నేను మీ అందరి అనుమతి తీసుకుని కృషి చేసి వెళ్తున్నాను పద్దెనిమిదవ తారీఖు గురువారం కాబట్టి క్లాసు ఇరవై శుక్రవారం ఇరవై ఒకటి శనివారం నిన్న ఇరవై ఒకటి శనివారం క్లాస్ ఉంటుందని అనౌన్స్ చేశాను ఇరవై శుక్రవారం పంచదశి ధ్యానదీపం క్లాస్ ఉంటుంది అని అనౌన్స్ చేశాను